శ్రీమహాగణాధిపతయ సదాశివసా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యని పరపరాయమీ వాక్చు ప్రముఖో సర్వాణి షదంక అనురాకరణియ ఉపనిషత్సుధర్మాస్ మయి సంతో మయ సంతో శాష్యారీ సదే సోమ్యేవాహు అసదేవా దీయస సత్ అసత్ అని పరస్పర విరుద్ధములైన రెండు తత్వాలు ఉన్నాయి అన్నప్పుడు అది వైనాశికులు అర్ధవైనాశికుల పక్షం వైయాయికుల పక్షం ఆ పక్షం ఆ పక్షానికి వైనాశికులు అంటే శూన్యవాడు యొక్క పక్షానికి చాలా మౌలికమైన భేదం ఉన్నది అది ఎలాగంటే అసత్ పరస్పర విరుద్ధములైన తత్వములో ఉన్నప్పుడు మనం ఇంచెంగా అనుభవానికి వచ్చేదేది ఒక వస్తువు ఉన్నది అని ఈ లేదు అని అన్నప్పుడు ఆ లేకపోవటము అది సర్వ సర్వ కాలములలో సాపేక్షికంగానే ఉంటుంది ఇట్ ఈజ్ ఆల్వేజ్ రెలిటవ్ టు సంథింగ్ లేదు అంటే ఒకప్పుడు ఉండి ఉండాలి అప్పుడే లేదు అనే మాట కుదురుతుంది ఒక ఆయన ఈశ్వరుడు లేడు అని అన్నాడు అంటే ఏ ఈశ్వరుడు అంటే చెప్తే ఆ తర్వాత లేడు అనాల్సి ఉంటుంది ఘటన లేదు అంటే ఐ గెన్ అండర్స్టాండ్ ఈశ్వరుడు లేడు అంటే ఈశ్వరుడు అయితే మీరు చెప్పి లేడన కాబట్టి ఏ ఈశ్వరుడు లేడు అన్నారు అడిగాడు అడిగితే ఆయన చెప్పాడు ఆయన చెప్పింది ఏంటంటే నేను విజయవాడ వెళ్ళినప్పుడు చెప్పారు మాట అక్కడ విజయవాడ దగ్గరలో మహాత్మ ఒక ఆయన ఉన్నారు ఆ మహాత్ముడు ఈశ్వరున్న ఒక పద్దతిలో ప్రతిపాదన చేస్తూ ఉంటాను ఆ ఇలా ఉంటాడు ఇక్కడ ఉంటాడు అనే అడ్రస్ కోసా ఆ ఈశ్వరుడు లేడు అని చెప్పాను సో కాబట్టి ఈశ్వరుడు లేడు అన్నప్పుడు కూడా అది సాపేక్షితమైన ప్రతిపాదనమే కనుక అటువంటి సాపేక్షికమైన అసట్ సత్ దాంట్లో ఇబ్బంది లేదు ఎందుకంటే లేదు అని అన్నప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక వస్తువుగా రిఫరెన్స్ కింద ఉంటుంది అటువంటి అసత్తిని అర్థం చేసుకోవచ్చు అటువంటి అసత్ అనే ఎక్కడైనా మీకు వాక్యాల్లో అక్కడా వచ్చినా కూడా ఇబ్బంది లేదు అసంఘట ఘటన లేదు పర్వాలేదు కానీ అబ్సల్యూట్ అసట్ శూన్యవాదులు చెప్పేటువంటి అబ్సల్యూట్ అసట్ నిరపేక్షమైన అసట్ అంటే శూన్యము అటువంటిది వాక్యంలో ప్రయోగించడానికి కుదరదు ఎందుకంటే వాక్యంలో ప్రయోగించినట్లయితే ఒక పదంగా ప్రయోగించాలి పదానికి జాతి అర్థం మీమాంసకుల యొక్క నియమాన్ని అనుసరించి కుదరదు ఇక్కడ మీమాంసకుల పక్షమే ఇక్కడ ముఖ్యం ఎందుకంటే వేదవాక్యం అనేది మీమాంసకుల సిద్ధాంతం ప్రకారం ఈ వాక్య విచారం చేస్తాం కనుక అసట్ శబ్దము నిరపేక్షమైన శూన్యము అప్సల్యూట్ వైడ్ అనే అర్థంలో కనుక ప్రయోగించినట్లయితే ఆ పదం వల్ల శబ్దజ్ఞానం కలగడానికి వీక్ లేదు ఎందుకంటే శూన్యము అది జాతి జా పదార్థము జాతి పదమునతో అర్థము జాతి ఇది మేమాంసకుల యొక్క పక్షం కాబట్టి అసత్ అనే పదము ఏదో ఒక విశిష్టమైన ఒక విలక్షణమైన జాతిని సూచించాల్సి ఉంటుంది అనేది ఏ జాతి దానికి జాతి లక్షణాలే ఉండవు काबे निरपेक्ष शून्यमनेदम असत्नेदम अभी अर्थाने कदम पदार्थम लेकिन वाक्यार्थम उ अभी आवाक्यों अप्रमाणम अभी वेदा की अमाण्यम दोष पूर्वपक्षा इक असत् पदा की निरपेम शून्य पद पदना शून्यवादाने అలా శూన్యవాదాన్ని చెప్పారంటే సదైవ సౌమ్య ముద్ర ఆశీ తన పైన చెప్పినటువంటి ఏ సద్వాదము కలదో ఆ సద్వాదము నుంచి ఒక నై వేసి బుద్ధిని ఆ సద్వాదము నుంచి నివారించుట ద్వారా శూన్యవాదాన్ని సూచించారు నాకు డైరెక్ట్లీ పాయింటెడ్ డైరెక్ట్లీ పాయింటింగ్ కుటుభవం కాదు ఎందుకంటే వాయుడుని ఒక పదంతో వాయుద్దు చెప్పినప్పుడు మీకు అర్థం కాదు అది మీకు దాని దాని అర్థమే మీకు తెలియదు ఇప్పుడు టైంలెస్ అని అన్నాననుకోండి దానికి మీకేమీ అర్థం తెలియదు ఇట్ ఈస్ ఎ మీనింగ్ లెస్ వర్డ్ టైమ్లెస్ అనే పదము ఇట్స్ ఎ మీనింగ్లెస్ వర్డ్ మీనింగ్ ఏ చెప్పండి మీరు లేకపోతే టైం లెస్ మీనింగ్ లేదు చెప్పండి ఏమి లేదు మరి మరి ఎలా వాడారు అంటే మీకు తెలిసిన మీనింగ్ ఒకటి ఉంది టైం ఆ టైం మీనింగ్ అది తెలుసు మీకు ఆ భావన నుంచి మనస్సును వెనుకకు మళ్లించుటే తప్ప ఆ పదము అంతకంటే వేరే ఒక విశిష్టమైన అర్థాన్ని బోధించదు టైం అనే పదం ఎలాగైతే ఒక కాలమును మన గర్భంలో ఉన్న కాలాన్ని బోధిస్తుందో ఆ విధంగా టైం వెస్ట్ అనేది ఆ నిదేశను ఒక విశిష్టమైన అర్థాన్ని బోధించదు అక్కడ ఏ ఏంటి టైం వెస్ట్ అంటే ఏ జాతిది కాబట్టి ఇది మీనింగ్ లెస్ వర్డ్ బట్ స్టిల్ వీ యూజ్ ఇట్ అవర్ ఐడియా ఈజ్ ఒక భావనని నిరాకరించటమే తాత్పర్యము అలాగే ఇక్కడ కూడా అశ్వదృష్టాంతని చెప్పారు శంకరులు సో అశ్వారూఢ ఇవ అశ్వాలంబన అశ్వం తదభిముఖ విషయాన్ని నివర్తయతి అశ్వం ఇటువైపు అభిముఖంగా ఉంది అటువైపు అశ్వం ఉండటం అభిష్టం కాదు అది ఇటు తిప్పాలి ఏం చేస్తారో అశ్వమే ఎక్కుతాడు అశ్వారూఢ ఆ కళ్ళం కొట్టుకుని అశ్వాన్ని అది ఎటువైపు తిరిగి ఉన్నదో అటువైపు నుంచి దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పుతాడు అదేవిధంగా సద్వాక్యం ఉన్నది అక్కడ సద్వాక్యార్థమో మనకు తెలుస్తూ ఉంటుంది సదైవ సౌమ్యమద్ర ఆసీ ఆ ఆ వాక్యాన్ని ఆలంబనంగా చేసుకుని దాని మీద ఒక నై పారిస్తే నిషేధం పారిస్తే బుద్ధి ఆ సద్వాక్యం యొక్క అర్థం నుంచి వెనుకకు మళ్లించబడుతుంది ఆ విధంగా నీకు జ్ఞానం కలుగుతుంది వాక్య జ్ఞానం ఆ విధంగా కలుగుతుంది అంటే సద్వాదం ఏదైతే మనకి స్పష్టంగా తెలుస్తూ ఆ సద్వాదమునకు విరుద్ధమైనది ఈ అసద్వాదము శూన్యవాదము అనేది ఒకటి ఉన్నది అది సరికాదు అని వేదం చెప్తోంది అని మనకు వాక్య జ్ఞానం కలిగిపోతుంది కాబట్టి వేదము యొక్క ప్రామాణ్యానికి భంగము ఏమీ లేదు అని అక్కడ ఆ వాక్యస్వరూపాన్ని నిరూపణ చేసి నిలబెట్టారు తర్వాత నటి పునః సదభావమే వాదత్తే కాబట్టి ఇక్కడ అసదేవ సౌమ్యేదమగ్ర ఆసీతనే పదంలో అనే వాక్యంలో అసత్ అనే పదము కేవలమే సదభావాన్ని అంటే సదభావం అంటే సత్తు యొక్క అభావాన్ని అంటే శూన్యాన్ని సో శుద్ధమైన అంటే కేవల శూన్యాన్ని అది చెప్పటం అలా చెప్తుంది అన్నట్లయితే అది వాక్య ప్రామాణ్యానికి భంగం అయిపోతుంది ఎందుకంటే కేవల శూన్యాన్ని ఒక పదంతో బోధించటం కుదరదు ఎందుకంటే పదము పదము అన్నది అర్థం శూన్యం ఏ జాతిలో పడుతుంది జాతిలో పడేందుకు అవకాశం అవుతాం ఏమాంశ తర్వాత అత పురుషస్ విపరీత గ్రహణ నివృత్ర్థ పదం ఇదం అసదేవేత్యాది సో ఇప్పుడు ఈ శూన్యవాడు ఉంటాడు ఇందాక నేను చెప్పిన దృష్టాంతం పర్ఫెక్ట్ కుదురుతుంది వాడి అభిప్రాయం ఏమిటంటే సదేవ సౌమేదీ అని మీరు అంటూ ఉంటారు సత్ సత్త అదే సృష్టికి పౌరమంత ఉన్నది అని మీరు ఉంటారు మీరు ఆ సద్వాదము తప్పు అని చెప్పడం ముందు వారికి తప్పు ఈశ్వరుడు లేడు అంటే అర్థమేంటి ఈశ్వరుడికి ఫలాము ఈశ్వరుడు ఈశ్వరుడిలాగా నాలుగు చేతులతో ఎక్కడో ఉంటాడు ఇద్దరు భార్యలను వేసుకుని ఉంటాడు ఇద్దరు భార్యలను తోడుగా ఉంటాడు అటువంటి ఈశ్వరుడు లేడు అని అంటాడు వాడు ఆ నాస్తికి అందుచేత వాడు చెప్పి అక్కడ ఉన్న ఒక వాక్యాన్ని నిరాకరణ చేసేప్పుడు చెప్పినట్లయితే అభ్యంతరమైన కాబట్టి వాడు వాడి అభిప్రాయం ఇదే పురుషస్ విపరీత గ్రహణాన్ని వృత్తి వాడు వాడి దృష్టిలో సద్వాదము విపరీతవాదము ఆ వ్యక్తి ఆ సద్వాదము అనే విపరీతవాదాన్ని స్వీకరించడం వాడికి ఇష్టం కాదు అందుకోసం వాడు ఏం చేస్తాడంటే ఒక అయ్యి వేస్తారు అసదేవ ఇత్యాది వాక్యం ప్రయోజేద్ర ఆసీ అని వాళ్ళు ఆ విధంగా వాక్యాన్ని ప్రయోగించారు దాన్ని శృతి ఉటంకించి తద్ధైక ఆహు అని చెప్పింది కాబట్టి కేవల శూన్యాన్ని చెప్పేటువంటి పదమీద కాబట్టి జాతి తనపరి వాక్యంలో ఉండటానికి ఏర్లేదు అనేటువంటి మీమాంసక న్యాయాన్ని అనుసరించి వచ్చేటువంటి ఆశంక దాన్ని నివారణ చేయటమైనది దర్శయత్వాహి విపరీత్రహణం తటో నివర్త శవడాదివాక్య శ్రౌకత్వ ప్రామాణ్యం సిద్ధవితోషిొక్క తాత్పర్ మన మన సద్విద్యయొక్క తాత్పర్యే అని మనం పరిశీలించే సందర్భంలో విపరీత గ్రహణమును చూపించాలి అంటే తప్పుడు అభిప్రాయం ఎలా ఉంటుందో చూపించాలి ఏమిటో తప్పుడు అభిప్రాయం ఏమిటి సద్వాదము తప్పు అని శూన్యవాదం అదే తప్పుడు అభిప్రాయం శూన్యవాద దృష్టిలో సద్వాదం తప్పుడు అభిప్రాయం కానీ మరి ఉపనిషత్తు యొక్క దృష్టిలో సద్వాదాన్ని నిరాకరించేటువంటి శూన్యవాదమే తప్పు అటువంటి విపరీత గ్రహణాన్ని చూపించాలి ఎప్పుడు కూడా విపరీత గ్రహణం చూపించి నిరాకరించలేదనుకోండి ఎవరికో వస్తున్నారు విపరీత బుద్ధి వచ్చినప్పుడు దాన్ని నిరాకరించేటువంటి పద్ధతి ఎక్కడా చుట్టుపక్కల లేకపోతే వాడు దాంట్లో పడి ఫిక్స్ అయిపోతారు లేకపోతే డౌట్లో మిగిలిపోతుంది జీవితాంత డౌట్ లో మిగిలిపోతుంది కొంతమందికి డౌట్స్ ఎలా ఉంటాయి ఎక్కడో పోవు దేడి మేము లైక్ సెంటర్లో ఉన్నారు అన్నమాట డౌట్స్ ఎక్కడికి పోవు ఎందుకంటే ఆ డౌట్నే పట్టుకుని ఉంటారు దాన్ని నివారణ చేసుకుని ముందు అడుగు వేసే ప్రయత్నం చేయాలి కాబట్టి అంచేతన ఏం చేయాల్సి ఉంటుంది విపరీత గ్రహణము అంటే విపరీత బుద్ధి అది ఈ విధంగా ఉంటుంది అని శాస్త్రం చూపిస్తుంది విపరీత గ్రహణం దర్శయత్వ ఎందుకు చూపించడం అంటే తటో నివర్తయుటం శక్యతే చూపించినట్లయితే దాని నుంచి మనిషిని సాధకుని వెనుకకు మళ్లించటానికి వీలు కొడుతుంది కాబట్టి ఈ సద్వాదము సద్విద్య ఏదైతే కలదో ఇది సరికాదు శూన్యవాదమే సరి అని ఎవడైనా అనిపోవచ్చు అటువంటి సందర్భం ఉంటుంది అటువంటి విపరీత గ్రహణం ఉంటుంది దానినోసారి పాయింట్అవుట్ చేసి దాన్ని నిరాకరించడం శృతి యొక్క తాత్పర్యం అంటే ఈ వాక్యం అప్రమాణం శృతి చెప్పినటువంటి వాక్యంలో అసలు మీకు వాక్యార్థమే కుదరదు అనేటువంటి ఆశంక సరేమిది కాదు కాబట్టి ఇది అర్థవత్వాత్ అసదాది వాక్యస్య కాబట్టి అసదేవ సౌమ్యద్ర ఆసీత్ అనే శూన్యవాదాన్ని బోధించే వాక్యం ఏదైతే ఇది అర్థవత్వమే ఇంకా సార్థకమైన వాక్యమే అంటే ప్రయోజనము గల వాక్యం ఏదానికి ప్రయోజనము అంటే ఇటువంటి శూన్యవాదము అనే విపరీత గ్రహణములో విపరీత గ్రహణంలో మనిషి పడిపోకుండగా ఇదిగో ఇటువంటి శూన్యవాదం ఒకటి ఉండేందుకు అవకాశం ఉంది ఎవరో కొందరు చెప్తూ ఉంటారు ఇది తప్పు అని ఆ విధంగా సాధకునికి సహాయం చేయటం కోసం ఈ వాక్యం కాబట్టి అర్థవత్వ దానికి చక్కని ఉంది ప్రయోజనం ఉంది కనుక ఈ వాక్యము శ్రౌతమే ఉంటుంది శ్రౌతత్వం ఎందుకంటే వేదవాక్యము దానికి దానికి దానికి నిర్ణయం ఎలా చేశారంటే ఫలవదర్థ బోధకత్వం ఫలవన్ నిశ్చితార్థ బోధకత్వం ప్రమాణం అని చేశారు నేను ఎక్కడో బృహదారం కూడా రాశాను మాట మూలల్లో భాషంలో లేకుండా నేను బ్లాకట్లో పెట్టి రాశాను అంటే వేదం చెప్పి మాట అది అర్థము నిశ్చితమైన అర్థం కలగలవాలి సందేహాస్పదంగా ఉండకూడదు నిశ్చితమైన ఖచ్చితమైన అర్థం కలదవ్వాలి ఆ తర్వాత ఆ చెప్పేటువంటి అర్థం ఏదైతే ఉండదో అది సప్రయోజనం కావాలి ఎందులో ప్రయోజనం ఉండాలి ఉదాహరణకి స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయి అని అది నిశ్చితంగా ఎస్ కరెక్ట్ అది స్వర్గంలో కాకులు తెల్లగానే ఉంటాయి అని ఒకటే చెప్పాడనుకోండి అది నిశ్చితార్థమైన ప్రయోజనవద కాదు ఏమిటి ప్రయోజనం స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటే మీకు ఏమిటి ప్రయోగం ఏం తెలిసింది మీకు అంటే ప్రయోజనం లేని వాక్యాలు చెప్పకూడదు అలాగే గణేష్ మహారాజు పుట్టినప్పుడు గ్రహము ఒక గ్రహము దోషం ఉందేనో ఒక చెప్పుకుంటే విన్నాను ఎందుకని దాంతో ఏంటి ప్రయోజనం ప్రయోజనం చూపించాలా లేదు గణేష్ మహారాజు జాతకం మీకు అది కల్పన కాకపోతే మరేమవుతుంది గణేష్ మహారాజు పుట్టేయడానికి వీడు జాతకం రాష్టపొట్టుకొచ్చి చెప్తా ఉంటే దాన్ని కల్పన అనాలా మరేమనాలి సో ఓకే కల్పన కాదు యథార్థం గణేష్ మహారాజు పుట్టిన టైంలో ఆ నక్షత్రాలు గ్రహాల్లో ఆ దోషం ఉన్నది ఎగ్రీడ్ ఓకే దట్ ఈస్ ఇట్ దీప్ దే నోట్ ఆఫ్ ఇస్ కాబట్టి ప్రయోజనం వాక్యం ఉండాలి సో కాబట్టి ప్రయోజనము లేని వాక్యం కాకూడదు నిశ్చితమైన అర్థం లేని వాక్యం కాకూడదు ఇప్పుడు శూన్యవాదాన్ని ప్రదర్శించి నిరాకరించటంలో ప్రయోజనము ఉన్నది అర్థము చెప్తాము ఖచ్చితంగా ఉన్న వాక్యం దాంతో తేడా ఏమైంది కాబట్టి శ్రౌతత్వము అది శ్రౌత లక్షణం వేదవాక్యం యొక్క లక్షణం అది దీనికి కుదురుతుంది ప్రామాణ్యము ఆ విధంగా ఇది మనము స్వీకరించదగినటువంటి వాక్యమే అవుతుంది కాబట్టి నువ్వు చెప్పినటువంటి దోషము లేదు ఇది అదోష ఏమిటి దోషమేమిటి అసత్వనే పదము కేవల శూన్యాన్ని బోధించే విధంగా ఉన్నప్పుడు ఆ పదానికి జ్ఞానం మన బుద్ధిలో కలగదు కనుక జాతి పదానికి అర్థమనే సిద్ధాంతం ప్రకారం ఆ జ్ఞానం కలగదు కనుక అసత్ అనే నిరర్థక పదం అయిపోతుంది కనుక వాక్యం కూడా నిరర్థకం అయిపోతుంది కాబట్టి వేదమంత్రంలో ఒక వాక్యానికి నిరర్థకత్వం అనే దోషం వచ్చింది అనే దోషాన్ని వాడు బోధించడే ఆ దోషము లేదు ఇది ఇంకో పూర్వపక్షం మధ్యలో వచ్చిన పూర్వపక్షం ఇది ఫినిష్ చేశారు తస్మాత్ అసతహ సర్వాభావ రూపాత్ సత్ విద్యమానం అజాయత సముత్పన్నం అసతాయ తస్మాత్ అసతాయత ఇది శూన్యవాదాన్ని బోధిస్తున్నారు దీన్ని ఖండిస్తారు తర్వాత శూన్యవా సద్వాదం చెప్పి తర్వాత ఇప్పుడు శూన్యవాదం చెప్తున్నారు శూన్యవాదం చెప్పడం ఎలా కుదురుతుందని మధ్యలో పూర్వపక్షాలు ఉన్నాయ్యాయి శూన్యవాదం చెప్పి దాన్ని ఖండిస్తారు ఇప్పుడు ప్రస్తుతం మనం శూన్యవాదంలో ఉన్నాం ఏటా వాక్యం అసదేవ సౌమ్యేదమగ్రాచీత ఏకమేవా తస్మాత్ అసత సజ్జాయత అది వాక్యం సో తస్మాత్ అసత ఆ అసత్తు నుండి సత్ అంటే ఈ సత్తైన జగత్తు పుట్టింది కాబట్టి అసత్తు నుంచి సత్తు పుట్టింది అసత్ అంటే సర్వ అభావ రూపాత అస కేవల అసత్తు నుంచి శూన్యం నుండి ఈ జగత్తు పుట్టింది సత్ప్రతిద్వంద్వి కాదు సత్ప్రతిద్వంద్వి కార్య జగత్తులో భాగమే ఘటము ఉన్నది జగత్తులో భాగమే కదా ఘటము లేదు అది అదేంటది అది జగత్తులో భాగమే కదండి ఘటము ఉన్నది ఘటము లేదు జగత్తులో భాగమే కాబట్టి ప్రతిద్వంద్వ అసత్తు కాదు ఈ అసత్వం ఇది కేవల అసత్తు శుద్ధ అసత్వం అంటే శూన్యము అంటే అతనే సర్వాభావ రూపాత్ అసత ఏమీ లేనింకా కేవలము శూన్యమే అనేటువంటి అసత్తు నుండి సత్తు పుట్టింది సత్ అంటే విద్యమానం ఉన్నది పుట్టింది అని సూర్యవాదం చెప్తున్నారు ఎందుకోసం చెప్తున్నారు అంటే విపరీత గ్రహణాన్ని చూపించి నివారించడం కోసం చెప్తున్నారు నివారణ అది నెక్స్ట్ మంత్రంలో వస్తుంది సో అని వాడు చెప్తాడు ఇప్పుడు ఈ వాక్యంలో తస్మాత్ అసతహ్ అజాలని ఉండాలి లంగ్ అజాలని ఉండాలి లంగ్లో అష్టమే ఒక ప్రత్యయాన్ని చెప్పారు లంగ్ దగ్గరకు వచ్చేప్పటికీ సో సో భూ లంగ్ అని ఉంటుంది ఆఖరికి ఏమవుతుంది ఆ భావాత అవుతుంది ఈ ఆ యొక్క నింది పొట్టి వచ్చేటంటే అట్టనే ఒక ప్రచయానికి అట్టన్నది ఇప్పుడు కిత్తు క్రిత్ అన్న రెండు ఉన్నాయి కిత్తు అంటే కకారణ గలదే అది అంతంలో వస్తుంది కకార ఇచ్చలదే ఆదిలో వస్తుంది ఆజంట సకిత అవుతుంది అంటే అతను ఈ అట్టనే సెండి ఆ భావత అవుతుంది అలాగే ఇక్కడ జాయత అన్నది ఆత్మలేపకం ఆ ముందు రావాలి ముందు వస్తే అజాయత అవ్వాలి ఏధధాత్ అలాగే వస్తే ఆ ప్లస్ ఏధత అయితే ఐధత అవుతుంది వృద్ధొచ్చి కాబట్టి ఆ ఉండాలి ఆ అన్నది అట్టది ఆట కనపట్టలేదు ఇక్కడ అజాయత లేదు తస్మాదశత సత్ అజాయత అని ఉండాలి తస్మాదశత సట్ జాయత ఈ అట్ లేకపోవడం అన్నది వైదిక ప్రయోగము అనభావశ్చాంద తెలిసిందండి అది ఓకే తెలిసినా తెలియకపోయినా అదంతే వ్యాకరణం కలిగిన వాళ్ళ గురించి చెప్పలేదు అని చెప్పి చేయకండి తర్వాత మంత్రం కుతస్ సోమ్యాం సార్ ఇదిహోవాచం అసత సజ్జా సత్వే ఏకమే ేదమగ్ర ఆసీవాడు అవత అవత విపరీతగ్రహణం మహావైనాశిపక్ష దర్శయతి సో ఇంతవరకు మీకు ముందు సిద్ధాంత్రమ సిద్ధాంతంతో ప్రారంభం చేశారు ఆమె సదైవ స్వామ్యేట్ర ఆ సీజ ఏకమే వాద్యతీయ దాని మీద విపరీత గ్రహణం శూన్యవాదం దీనికి విపరీతమైనటువంటి జ్ఞానము లోకంలో ఉంది ఏదైనా ఏదైనా మీరు మాట అంటే దానికి విపరీత గ్రహణం ఉంటుంది లోకంలో తప్పనిసరిగా ఉంటుంది విపరీత గ్రహణం మీరు ఏది చేసినా విపరీత గ్రహణం ఉంటుంది లోకంలో కాబట్టి సద్వాదము సత్సత్తు సత్తుయే సత్యము ఉన్నది సెట్ ఈస్ ది ట్రూత్ అని శృతి చెప్తుంటే శూన్యమే ట్రూత్ అని చెప్పి వాడు ఇంగ్రహుడో ఉంటాడు ఆ విపరీత గ్రహణాన్ని చూపించారు చెప్పారు ఈ విపరీత గ్రహణము విరుద్ధమైనటువంటి విపరీత జ్ఞానం ఏదైతే గలదో దీనికి మహావైనాశిక పక్షము అని పేరు శూన్యవాదం మహావైనాశికులు మహా అంటే స్థగం వైనాశికులో వెళ్లారు కదా అర్ధవైనాశికులు నైయాయికులు కార్యము పుట్టుటకు ముందు లేదు అని అంటారు అసత్ ఉంది ఇప్పుడే ఉంది ఈ కార్యకాలంలోనే ఉంది పుట్టడానికి ముందు లేదు లేనిది పుట్టింది స్పెషల్ క్రియేషన్ వాదులు వీళ్ళు క్రియేషనిస్ట్స్ అంటారు అమెరికాలో వీళ్ళని ఈ అసత్ కార్యవాదుల్ని అమెరికాలో క్రియేషనిస్ట్ అని వీళ్ళు అమెరికాలో కేవలం కొన్ని సదరన్ స్టేట్స్ మాత్రమే ఉన్నారు టెంటాకి అలబామా మొదలైన సదరన్ స్టేట్స్ లో అక్కడ కట్టర్ క్రిస్టియానిటీ ఉంటుంది అక్కడ ఉన్నారు మళ్ళీ వ్యాటికన్ లో ఉంటారు వీళ్ళు క్రియేషనిస్ట్ సో అలాగే ఇతర భారతదేశంలో ఒకప్పుడు ఈ కాస్థితిలో అటువంటి వాదాలని చెప్పేవారు అసత్కార్యవాదం ఇప్పుడు లోకంలో ఎవరికి ఏమీ అక్కర్లేదు అసత్కార్యవాదం అక్కర్లేదు సత్కార్యవాదం అక్కర్లేదు కాఫీలు టిఫిన్లు భోజనాలు టీవీలు మందులు ఇవే తప్పించి భోగాలే తప్పించి ఈ వాదాలు ఎవరికి కావాలి అంతేతనే కారణ కారణమీమాంస చాలా మనిషిని పవిత్రని చేసుకున్నాయి కారణమీమాంస చేయాలి కానీ కేవలము కార్య జగత్తులో తగులుకునే బతకరాదు కారణమీమాంస చేస్తూ ఉన్నారు కారణమీమాంస కూడా చేయలేదనుకోండి మీరు ఎత్తికించె రెలిగి ఏదో చేసినా పట్టుకున్నా అది కూడా సందర్భం లేకుండా ఉంటుంది కారణమీమాంస లేకపోతే సందర్భం లేకుండా ఉంటుంది మొన్న చెప్తున్నారు చెప్పడం అంటే ఎలా చెప్తారు ఏదో మామూలుగా రోడ్డు మీద నడిచేతతో తన అభిప్రాయం పక్కవాడు చెప్పడం కాదు స్టేజ్ మీదకి వచ్చేసో లేకపోతే టీవీలో వచ్చేసో వేలాది మందికి బోధించేస్తూ ఉండాలి ఎందుకంటే విష్ణువు నరసింహావతారం ఎలా ఇచ్చాడో ఆయన చెప్పాడు ఆయన ఇది అక్కడ పట్టుకు భగవంతుడు తిరిగా నరసింహావతారం అంటే మన అందరికీ తెలుసుకున్న ఒక పద్ధతి ఒకటి ఉంది లేదంటే ఇందుగలండి లేడని అని ప్రహ్లాదు కంటే ఈ స్తంభంలో ఉన్నాడు రా అని వీడు వెళ్లి ఆ ఒక్కసారి కొట్టడం లేకపోతే జడిపుచ్చుకుని కొట్టడం చేస్తాడు అప్పుడు ఆ స్తంభం పగిలి దాని నుంచి నరసింహస్వామి వస్తాడు ఇది గ్రహ్లాద సప్తమ స్తంభంలో విస్తారంగా ఉంది ఇది మామూలుగా లోకంలో ప్రసిద్ధంగా ఉన్నది ఈయన ఈయన అంటారు విష్ణువు నరసింహ అయితే ఈ హిరణ్య కశిపుడు హిరణ్య కశిపుడు ఆడాల్సింది పోయి ఆ హిరణ్య ఈ ప్రహ్లాదు చేతులు కాయలు కట్టేసి విశాఖపట్నం సముద్రంలో వాడేసేటెక్కడ సముద్రం అయితే ఎక్కడా కూడా వాడేసేవాడు కట్టిలేదు వాడేస్తే ఆ ప్రహ్లాదు రక్షించడం కోసం విష్ణుమూర్తిని నృసింహస్వామి అవతారంలో విష్ణులోకం నుంచి ఒక్క ఉరుకు ఉరికి ఇక్కడ సింహాచలం కొండమే పడ్డాడు పడితే ఆ వేగానికి అంత అంత విష్ణు ఆ వేగం ఈ సింహాచలం కొండమే పడితే ఆ వేగానికి ఆ కాళ్ళు నేల పట్టుకోలేక అలాగే దిగిపోయి కాళ్ళు దిగిపోయి పాతాలంలో కంట వెళ్ళిపోయాడు కాళ్ళు పాతాలంలో కంట వెళ్ళిపోతే అప్పుడు ఆయన ఊపిలో దిగిపోయినట్టుగా ఈ కాళ్ళు మన పాటాలంలోకి వెళ్ళిపోతే ఏం చేస్తాడే ఏదో మొత్తానికి ఆ కాళ్ళు చిన్న మీద పడి బయటికి లాసుకుని అప్పుడు అక్కడి నుంచి ఆ కొండ మీంచి ఒక్క జంతు వేసి బీచ్ మీద రామకృష్ణ బీచ్ మీద జంతు వేసి అక్కడ నీళ్ళలో పడినటువంటి ప్రహ్లాదు రక్షించాడు వాట్ వేసం హీ బాట అర్థం కాబట్టి కారణమీమాంస కనుక లేకపోతే మనిషి ఇలాంటి కల్పనల్లో పడిపోతాయి ఏదేవో పిచ్చిలో పిచ్చిలాగా ఏవోలాగా కల్పించుకుంటూ పోవడం ఎవరిని ఇన్స్పైర్ చేయదు మే ఇన్స్పిరేషన్ ఎక్కడా ఇన్స్పిరేషన్ అనేది ఉండగా నేను మొన్న భగవద్గీత క్లాస్ చెప్పాను బొలారంలో సో మానవుడు తప్పు పని చేస్తున్నాడు కదా ఈ తప్పు పని చేయటానికి వెనకాల ఉన్నటువంటి మనోవిజ్ఞానం ఏమిటి వారికి ఇది తప్పని తెలిసినా తెలియదా దాంట్లో ఉండే రిస్కులు పడి తెలిసినా తెలియదా అయినా కూడా తెలిసి తెలిసిన పక్షంలో అలా తెలిసి కూడా ఈ తప్ప పనులు వీడు ఎందుకు ప్రవేశిస్తున్నాడు వాట్ ఈస్ ది ఫ్యాక్టర్ దట్ కుస్ టు దిస్ రాంగ్ పాక్ అని అర్జునుడు ప్రశ్న వేస్తాడు ఆ మనోవిజ్ఞానాన్ని గురించి కొంత అక్కడ శంకర భాష్యం ఉంది మనం కొంత విశ్లేషణ చేసేందుకు కొన్ని గ్రంథాలు అవకాశం ఉన్నాయి దానికి సమాధానంగా కామేష క్రోధ ఏష అని చెప్పాడు నేను ఇది చెప్పాను అవును నా ధోరణలో నేను చెప్పాను చెప్పిన తర్వాత క్లాస్ అయిన తర్వాత వాళ్ళు అంటారు మాకు ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉందండి వి ఆర్ వెరీ హ్యాపీ అని అంటారు అంటే ఆ ఇన్స్పిరేషన్ ఎందుకు వచ్చింది భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తే చాలు మీరు జగత్తులో ఎక్కడ చెప్పినా ఎవరైనా ఇంట్రెస్ అవుతారు మీరు అలాస్తా వెళ్ళి చెప్పినా ఈ భగవద్గీతలో ఒక శ్లోకం తీసుకుని చెప్తే వాడు హృదయాన్ని స్పృశిస్తుంది అక్కడ దాని నుంచి ఒక సందేశాన్ని అందుకుని ముందుకు వెళ్తారు అలాగా అలా కాకుండా ఏదైతే లోకంలో ప్రఖ్యాతంగా ఉన్నటువంటి ఒక గాథ ఉన్నది చాలా మధురమైన గాథ భక్తి స్ఫోరకమైనటువంటి గాథ ఆ గాథికి విదూరంగా ఇంకేదో కల్పించి ఏదేదో ఇలాంటివి చెప్తూ ఉంటే ఎవడ ఇన్స్పైర్ అవుతాడు దానివల్ల అని నవ్వుకుంటారు అంతే కానీ సో కాబట్టి కారణం శాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి ఏవేదో పిచ్చి పిచ్చి విషయాల్లోగా ఉండకూడదు కానీ నేనేదో ధోరణిలో చెప్పాను సో ఈ కార్య కారణ మీమాంస చాలా ముఖ్యం దట్ ఈజ్ వాట్ ఐ వస్ సేవ్ జగత్ కారణమేమి అనేటువంటి మీమాంస ఎప్పటికీ చేస్తూ ఉండాలి సో మహావైనాశిక పక్షం ఏమిటంటే శూన్యమే జగత్కారణమే ఆ మహావైనాశిక అనే పదప్రయోగంలో ఉండే స్వారస్యం నీకు నేను చెప్పాను వాళ్ళు అర్ధవైనాశికులు అక్కడ అర్ధవైనాశికులు అనే మాట వాడలేదు అర్ధ అర్థ కాదు అర్ధ సగం వైనాశికులు ఆ సగం వైనాశికులు వాళ్ళు అది మనస్సులో పెట్టుకుని ఇప్పుడు మహావైనాశికులు అని శంకరులు అన్నారు ఆ పక్షాన్ని చూపించారు ఇంతకు ముందు మంత్రంలో ఇప్పుడు దాన్ని నిషేధించాల్సిన అవసరం ఉన్నది నిరాకరించే ప్రయత్నం శృతి చేస్తోంది ఇప్పుడు మంత్రం చూడండి హే సోమ్య అని సంబోధన అంటే హే ప్రియదర్శన అంటే ఒక ప్రసన్నమైన వాడా అని అభిప్రాయం ప్రసన్నమైన వాడా అని ప్రసన్నంగా ఉండి వినమనే అభిప్రాయం ప్రసన్నంగా ఉండి వింటే మీకేమైనా ఉల్లాసంగా ఉంటుంది కానీ ఆ ప్రసన్నతని మీకు సంపాదించాలి సపోజ్ మీరు ఏముందులే స్వామీజీగా సప్తని ఆ సప్తని గత మూడు రోజుల నుంచి అలాగే చెప్తున్నాడు ఆయన అలాగే ఇంకో నాలుగు రోజులు కూడా ఈ గోలే ఉంటుంది అని మీరు వెచ్చి కూర్చున్నారనుకోండి అప్పుడు మీకు ఆ ప్రసన్నత లేదు అని అని చెప్పాయి అని అర్థం మీ మనస్సులో ఆ ప్రసన్నత లేదో అప్పుడు నేను చెప్పేదాని మీద మీకు ఉత్సాహం ఉండదు అలాగే బరువైపోతుంది అందుకోసం ఆ ప్రసన్నత మీకు ఉన్నప్పుడే నేను దీన్ని ఎంజాయ్ చేయగలిగా అందుకోసమే ఆ ప్రసన్నతని బిల్డప్ చేసేటువంటి ప్రయత్నం కారణం మేము దాని విలువ గుర్తులు ఏమిటో సృష్టికి ముందు ఏముందని గోళ ఏమిటని అలా వద్దు కారణ మీమాంసలో చాలా లాభం ఉన్నది సృష్టి తర్వాత ఏమున్నదనే మీమాంస అంతా కూడా వేస్తుంది రాగద్వేషాలని నిర్మాణం చేయటానికి తప్ప ఎందుకు పనికిరాదా మీమాంస కారణ మీమాంసలో రాగద్వేషాలు ఉండవు ఎందుకంటే భేదం ఉండదు ఉన్నదంట ఒక్కటే శూన్యమైనా ఒక్కటే సత్వైనా ఒక్కటే కదా ఓన్లీ వన్ థింగ్ దెర్ ఈస్ నో డివిజన్ దేర్ సపోజ్ ఐ ఆస్ డి లవ్ శూన్యం ఆర్ నాట్ అని అడిగాను అనుకోండి ఏం సమాధానం చెప్తారు ఈ నైదర్ లవ్ ఇట్ నా హేట్ ఇట్ అలాగే సత్తి కూడా అన్ దిహా సృష్టి అయిన తర్వాత లవ్ ది స్వీ అంటే కావాల్సినంత ఆన్సర్లు చెప్పొచ్చు రాగద్వేషాలకు అవకాశం లేని స్థితి కారణ స్థితి సరే ఏ హే అని సంబోధించి ఉపస్టుఖలు ఏవం సేమో శ్వేత శ్వేతకేటు ఏమిటి ఈ వాదం ఏమిటి ఉంది నుంచి సత్తు పుట్టిందంటాడే హౌట్ ఇస్ ఇస్ పాసిబుల్ అని అడుగుతున్నాడు తండ్రి ఆరుణ్ శూన్యవాదాన్ని నిరాకరిస్తున్నారు అనమాట ఇది హోవాచ్య అని చెప్పాడు చెప్పి దాన్నే వివరిస్తున్నాడు కథం అసత్సేత అసత్తు నుంచి సత్యం ఎలా పుడుతుందా అసత్వ నుంచి సత్తు ఎందుకు పుడుతుంది పుట్టడం హౌ ఇట్ ఈస్ అని ఆక్షేపం ఆక్షేపం అంటే నిషేధమే అనమాట అసత్వం నుంచి సత్యం ఎలా పుడుతుంది అని అడిగాడంటే దాని అర్థం ఏంటంటే అది ప్రశ్న అంటే అది మామూలుగా సమాధానాన్ని అపేక్షించే ప్రశ్న కాదు అది దాన్ని ఆక్షేపము అంటారు దాని అసత్తు నుంచి సత్తు పుట్టదు అని అర్థం ఆయన ఏదో ప్రశ్న అడిగారు దానికి నేను సమాధానం చెప్పాలనుకున్నారు ఇది ఆక్షేపం ప్రశ్న కాదు ఆక్షేపం ఆక్షేపం వచ్చినంచేత ఆ అసత్తు నుంచి సత్తు పుట్టదు అని చెప్పారు సో గీతలో కూడా కథంస పురుషార్థ కం ఘాతీ హంతికం అని అంటున్నాం ఆ పురుషుడు ఎవరిని కొట్టిస్తాడు ఎవరిని కొడతాడు ఎట్లు కొడతాడు అని ఉంటుంది అంటే దానికి మీరు ఏదో సమాధానం చెప్పాలి కాబోలు అనుకున్నారా కరముచ్చు కొడతాడో ఏదో అలాగే వస్తుంది తర్వాత శ్లోకం అలాగే ఘాటది ఆక్షేపము ఏంటర్థం ఏంటంటే ఎవడినైనా కొట్టడు కొట్టించడు ఎందుకంటే కర్తృత్వము ఆత్మ లేదు కనుక అని అర్థం సో అలాగంటే ఆక్షేపం ఇది కూడా అయితే ఇప్పుడు ఆక్షేపం చెప్పను శూన్యవాదాన్ని నిరాకరించాలి నిరాకరిస్తే ఇంక ఇప్పుడు ఏం మిగిలింది సద్వాదమే మిగిలింది అదే అంటున్నారు సత్వేవ సౌమ్యేదమగ్ర ఆశీ ఏకమేవద్ ద్వితీయం హే సూమ్య హే శ్వేతకేతు ఎక్కడైనా జగత్తులో ఇటువంటి తిరిగేప్పుడు సంసారంలో ప్రపంచంలో నీకు ఈ అసద్వాదము శూన్యవాదం ఎక్కడైనా తగలవచ్చు అది సరికాదురానమ్మా నీవు తెలుసుకో ఎందుకంటే అసత్తు నుంచి సత్తు ఎన్నడూకుంటదు సత్తు నుంచే సత్తు పుడుతుంది పరస్పర విరుద్ధములైన విషయాలు కదా దీపం నుంచి చీకటి పుట్టదు చీకటి నుంచి దీపము పుట్టదు అది ఎలా కాబట్టి అసత్తు నుంచి సత్తు పుట్టదు అని తెలుసుకో అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏం మిగిలింది ఫైనల్ గా తేలింది ఏమిటి సత్వేవ సోమేదమ గ్రహీ ఏం చెప్పాడు సదేవ సోమేదమ అని చెప్పాడు ఇప్పుడు సత్వేవ అని తెలిసా తూ అంటే అంతకు ముందు చెప్పిన విరుద్ధ పక్షాన్ని అండేఅర్ హ్యాండ్ టూ అండే అదర్ హ్యాండ్ సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ సృష్టికి పూర్వము సత్ మాత్రమే గలదు ఈ సత్ రేకమే వాదకీయం మనకి తెలుసు సత్ సత్తు మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది కానీ మనకు అనుభవానికి వచ్చే సత్ ఎటువంటిదంటే పుకడా తుకడా సత్ సన్ సన్ సన్ ఉంది ఉంది ఉంది ఇది ఉంది ఇది ఉంది అది ఇది ఉంది అని ఇలాగ మొక్కల మొక్కలు పరిచ్ఛిన్నమైనది దేశకాల పరిచ్ఛిన్నమైన సత్ మనకు అనుభవానికి వస్తుంది అలాగంటది కాదు ఈ ఇది ప్రతిద్వంద్వ కలిగిన సత్ ఇది మనకు అనుభవానికి సంఘట అన్నారనుకోండి మళ్ళీ గంట పోయిన తర్వాత అసంఘట అంటారు ఘటన లేదన్నారు సత్ ప్రతిద్వంద్వ ఉంటుంది దేశానికి లోబడి ఉంటుంది కళానికి లోబడి ఉంటుంది పరిచ్ఛిన్నంగా ఉంటుంది అనమాట అటువంటి లిమిటెడ్ ఎగ్జిస్టెన్సే మనకు అనుభవానికి వస్తుంది ఆల్ దీస్ ఎగ్జిస్టెన్స్ లిమిటెడ్ అండ్ దే కౌంటర్ పార్ట్స్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఎస్ ఆల్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ డేర్ ఆరిగిమ్ ఇన్ వన్ అన్లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సర్ యూజ్ అది సమాచారం సత్వేవ సౌమ్యే సమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అటువంటి సత్ని మీరు అనుభవాన్ని గుర్చుకోవచ్చు దాన్ని చూడడం కుదరదు కానీ అనుభవాన్ని వినిపించుకోవచ్చు మీరు ఎప్పుడైతే అహమస్మి రూపంగా ఆత్మనిష్ఠులై ఉంటారో ఆత్మనిష్ట మీకు ఆ సతే అనుభవానికి వస్తుంది నిజానికి మనిషి నిద్రలో తాను పొందిన అనుభవాన్ని నిద్రలేచి క్షణాల్లో అంచనా వేసుకున్నట్లయితే ఈ సత్ అనుభవానికి వస్తుంది అని భాగవతంలో చెప్తారు ఆ శ్లోకం ఎలా ఉంది ఎప్పుడన్నా గుర్తుంటే నేను అది రాసి వేరే రాసి పెడతాను నేస్తాను సో నిద్రలేచిన క్షణాలలో ఆ ద్వితీయ సత్ ప్రతిద్వీ లేని సత్ మీరు కళ్ళు తెరిచి చూస్తుంటే ఇది ఉంది అది లేదు అని అంతా ప్రతిద్వగా సత్ అసత్ సత్వ అసతు కానీ నిద్రలేచిన మొదటి క్షణాలలో ఆ జాగ్ర జాగ్రత్త ఎలర్ట్నెస్ జాగరూకంగా ఉంటారు ఇంకా దేహాభిమానము రాదు జగత్తు యొక్క విక్షేపము దాన్ని విక్షేపము అంటారు విక్షేపము అంటే భేదము విస్తరించుతారు దాన్ని విక్షేపము అంటారు ఇగో ఇది ఇల్లు వాకిలి ఆ భేదం అంతా కదా ఈ విక్షేపం ఇంకా రాదు నిద్రలో ఉండే అజ్ఞానం పోతుంది అజ్ఞానం పోయింది విక్షేపం ఇంకా రాలేదు మధ్యలో ఉండేటువంటి ఆ జాగ్రత్త జాగరూకావస్థ సావధాన అవస్థ ఏది దాని ఎందు మీకు ప్రతిద్వంద్వీ లేని దేశకాలముల యొక్క సంస్పర్శ లేని సత్ అనుభవానికి వస్తుంది అక్కడ వెతకండి మీరు రియాలిటీ కోసం యూ సెర్చ్ యూ విల్ ఫైల్స్ దే యూ సెర్చ్ డోంట్ ఆస్క్ హౌ యూ జస్ట్ డూ ఇట్ దట్స్ ఆల్ దేర్ ఇన్ నో హౌ హౌ అనే ఉంటుంది ఇంకేం చెప్తారండి ఎవరు చెప్తారండి ఎంతకంటే మాత్రం ఏది ఇంక శాస్త్రం ఇంతే చెప్పి కొడుకుంటుంది చూడండి ఇప్పుడు పరీక్ష కష్టపడి బాగా చదువుకుంటుంది పరీక్ష జాతక రాయడాయినా అంటే హౌనా అంటే ఏం చెప్తారు రాయాలి కాబట్టి అక్కడ వెతుకు హృది విష మనసాస్వం క్షణ మధ్యతావా అక్కడ వెతుకు క్షణ చేతనైతే మధ్యతావా దాంట్లో మునిగి దాంట్లో నిలిచి ఉండు చేత కాబట్టి వెతుకు బత మధ్యతావా ఈ రెండు జాతకాదనుకో పవనచరణ రోధాలు ఆత్మనిష్ఠ భవత్వం అంటే ప్రాణాయామం ఏదైనా చేసి ఆ మనస్సు ఏదో కొంత శుద్ధిని తీసుకుర అని చెప్తారు భగవాన్ కాబట్టి ఈ సత్ మీరు అనుభవానికి తెచ్చుకోదగ్గ సమాచారం ఇదంతా మనం ఇప్పుడు చర్చలో చేయబోతున్నాం ఈ మంత్రానికి విచారణలో ఈ సత్ని బుద్ధిలోకి ఆరోపించడం ప్రారంభం చేసేస్తాం సత్ని బయట బయట ఏమి లేదా బయటే ఉందండి అసలు బయటని ఉంది అనుకోవడమే కానీ బయటనేది ఏముంది ఇప్పుడు బయట అని మీరు ఏదంటారో ఇప్పుడు టేబుల్ ఉంది ఈ టేబుల్ బయట ఉంది బయట ఉందంటే అసలు బుద్ధ్యారూఢమైందా లేదా బుద్ధిలోకి ఎక్కిందా లేదా బుద్ధ్యారూఢం ఉందంటే బుద్ధిలోకి ఎక్కడం బుద్ధిలోకి ఎక్కిందా లేదా ఈ టేబుల్ ఇప్పుడు బయట ఉందంటారా లేకపోతే బుద్ధి బుద్ధిలో ఉందంటారా అది కాదు సపోజ్ బయట ఉంది అనే సమాచారం బుద్ధి అయిందా టేబుల్ అనే మాట బుద్ధ్యారూఢమైంది బయట ఉంది అనే మాట బుద్ధ్యారూఢమైంది కాబట్టి ఇప్పుడు బయట ఉంది అని క్వాలిఫై చేసిన టేబుల్ ఎక్కడ ఉన్నట్టు బుద్ధి కాబట్టి బుద్ధిలో జగత్ అన్నది బుద్ధిలో ఉంటుంది కాబట్టి ఈ సద్ సద్విద్యని బుద్ధిని అధిష్టానంగా చేసుకుని బోధించటం ఇక్కడ ఆరంభం చేస్తారు ఈ మీమాంసలా నడుస్తుంది భాష్యం కుతస్థు ప్రమాణాత్ ఖలు హే సోమ్యాం అంటే హే ప్రియదర్శన కుత ఏవం స ఇలా ఎలా అవుతుందిరా ఏవం సేట్ అంటే ఏమిటి అసత్తు నుంచి సత్తు శూన్యవాదం అది కుతహ హౌస్ పాసిబుల్ దానికి ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి కదండి ఏదైనా ఇప్పుడు మట్టి నుంచి కొండ పుట్టింది అంటే ఒక ప్రమాణబద్ధమైన వాక్యం ఏదో చూశాడు ఏదో అందరూ అంగీకరించే విషయమో దానికి ఏదో ఒక ప్రమాణం ఉంది కంటితో చూసి చెప్పాము ఏదో అసత్తు నుంచి సత్తు పుట్టిందంటే దానికి ప్రమాణం ఏమైనా ఉండాలి కదా లేదండి వేదం చెప్పిందనేనా అనాలి కదా వేదం అది చెప్పలేదు వేదం ఆపోజిట్ చెప్తుంది కాబట్టి అది ప్రమాణమే లేదు దానికి అది కల్పన అయిపోతుందే కుత హే సౌమ్య ఏవం సేత్ హే సౌమ్య అసత్తు నుంచి సత్తు పుట్టుట అనేది ఏ ప్రమాణం వల్ల సిద్ధిస్తుందిరా అని అడిగారు అంటే అలాగంటే దేన్ని సిద్ధించదు అంటున్నారు అసతహ అని ప్రశ్న ఉండాలి ప్రశ్న ఉందా మీ ప్రశ్న నా దగ్గర ఎలా ఉంటుందంటే ఆ భవత్తికి ఆ తరువాతి వాక్యంలో నాకి సంధి చేసేస్తారు అంటే ఒకవేళ విడివిడిగా వేస్తే ఇక్కడికి వాక్యం అయింది తర్వాత వాక్యం ప్రారంభం అని మీరు తెలుసుకుని పోతారేమో అని అలా తెలుసుకునే అవకాశం కూడా లేకపోతే సంధి చేసేటప్పుడు ఇతో భవేస్తి కులాంభవతి చెత్త అది రెండు వాక్యాలు కలిసి సభ్యు చేసే ఇలా చేస్తారు ఇది కొంత అర్థడా ఉంటుంది నా దగ్గర బెల్లకొండ రామరాయకవి గారి గీతాభాష ప్రకాశ పాఠం చెప్తామండి మనం పుస్తకం దాంట్లో మొత్తం శ్లోకము శ్లోకం కింద శంకర భాష్యం అంటా ఒక్కటే వాక్యం ఆ శంకర భాష్యం ఏంటంటే గీతాభాషార్క ప్రకాశం ఒకటే వాక్యం మొత్తం పెద్ద పేర అంటే ఇంకా దాంట్లో సంధులు ఇంకా దాంట్లో కామాలు ఫుల్ స్టాప్లు మొదలై చిట్టుటిని మనం పడుస్తూ ఉంటుంది అది చూసి మాత్రం అంటే ఎక్కడికైనా మనం బ్రేక్ చేసుకోవాలి ఎనివే సో అసతహ సజ్జాగతే ఇది ఏవం కుతోభమే ఏమో నువ్వు ఆలోచించి అసత్తు నుంచి సత్తు పుట్టిను అని అటువంటి స్థితి ఎలాగ సాధ్యం అవుతుంది ఎలా సంభవం అవుతుంది అని అడిగాడు దాని అర్థమేంటే అది ఆక్షేపం ఆక్షేపానికి అర్థమైతే చెప్తున్నారు నకు పశ్చిత్ ప్రేమం సంభవతి ఇది అది ఆక్షేపం అది కృష్ణ అడిగి సమాధానం చెప్పమని అంటే ఏ ప్రమాణం వల్ల కూడా ఇటువంటి స్థితిని నిర్ధారించటం సంభవం కాదు అని కాబట్టి అసత్తు నుంచి సత్తుకు చేరింది అండల్లో ఎటువంటి ప్రమాణము లేదు అయితే ఇప్పుడు వైనాశికులు వస్తారు ఉంది లోకంలో ఉంది అసత్తు నుంచి సత్తు పుడుతుంది ఈ లోకంలో ఎలా ఉందో అలాగే అక్కడ కూడా ఉందని మేము లెక్క వేస్తాము అని వాళ్ళ యొక్క సిద్ధాంతం ఎందుకంటే కొంచెం వైనాశికులు అంటే శూన్యవాదులకి దాని మీద సిద్ధాంతం ఆ రకంగా కొంత ఉంటుంది కొంత ఓపిక్ గా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి అందాము ీోపమర్దే iti జాయమాన దృష్ట అభావాదేవా అభ్యుపగమవిరుద్ధం దానికి వాళ్ళ దృష్టాంతం వైనాశికుల యొక్క దృష్టాంతం అది దంతకులు వైనాశకులు అంటే శూన్యవాదులు చాలా బుద్ధివంతులు తక్కు పటిమ గలవాడు వాళ్ళు అంటారు చూడు బీజం వేశావు విత్తు విత్తు వేశావు అంకురం వచ్చింది ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను మీరు మరీ లోతుగా ఆలోచించకుండా డైరెక్ట్ ఇమీడియట్ ఆన్సర్ చెప్పండి బీజము నష్టమై అంకురం వచ్చిందా బీజం బీజంలాగే ఉండే అంకురం వచ్చిందా బీజం నష్టమై అంకురం వచ్చింది అంటే బీజం పోయి అంకురం వచ్చింది అంటే ఇప్పుడు అంకురం ఎక్కడి నుంచి వచ్చింది బీజం నుంచి వచ్చింది అనకండి బీజం పోయి అంకురం వచ్చింది అంటున్నారు కదా బీజం నుంచి రావడం ఏంటి బీజం పోయి అంకురం వచ్చింది కాబట్టి ఇప్పుడు అంకురం ఎక్కడి నుంచి వచ్చింది బీజాభావం నుంచి వచ్చింది బీజం పోయి అంకురం వచ్చింది కదండి ఇప్పుడు అసత్ నుంచి సత్వ వచ్చిందా లేదా వచ్చింది అది సమయం ఇప్పుడు చూడండి వాక్యం వ్యాధాకి ఎలా అంటే యజ్జతే అని అర్థం ఈ విందో బీజ ఉపమర్దే అంకురో జాయమానో దృష్ట ఉపమర్దమంటే పోవడం నష్టమైపోవటం బీజం నష్టమైపోయినప్పుడే అంకురము అంటే చిగురు అంకురము పుట్టడము మనకి లోకంలో కనపడతాం దృష్ట కాబట్టి అభావాదేవా కాబట్టి అంకురం ఎక్కడి నుంచి పుట్టింది అభావం నుంచి పుట్టింది దేని యొక్క అభావము అంటే బీజం యొక్క అభావం ఎప్పుడే అభావం నుంచి పుట్టిందండి ఇంకా అభావంలో ఎన్ని రకాలు వాళ్ళు వెళ్ళిపోరు అభావం ఒక్కటే అంట ఇప్పుడు నా చేతిలో ఏ అభావం ఉంది ఏమిటభావం ఉందా ఘటాభావం ఉందా అంటే ఇది ఉన్నది అన్ని అభావాలు ప్రపంచంలో ఎన్ని అభావాలు ఉండాలో అన్ని భావాలు ఈ ఉన్నాయండి కాబట్టి అభావాలలో భేదం లేదు అభావం ఒక్కటే అర్థమవుతుందండి భాష అభావం ఒక్కటే కాబట్టి అభావం ఒక్కటే దాన్నే అసత్ అంటారు అభావం అన్నా అసత్త అన్నా శూన్యం అన్నా ఒకటే వాళ్ళ సిద్ధాంతం లేదు కాబట్టి ఇది ఇక్కడ అసత్ ఏది లేదు అన్ని అభావాలు అక్కడే ఉన్నాయి కానీ వీళ్ళు తాత్వికుల అభావాల్లో వ్యవస్థ చేస్తారు అభావాన్ని డివైడ్ చేస్తారు దానికి ఏవో పెడతారు శంకరు అడుగుతారు కదా అభావానికి విశేషణం పెడతారు అభావానికి వీళ్ళకి సిగ్జనా లేదు అపత్రతహ అంటారలాగా అపత్రత సిగ్జనా లేదు అభావానికి విశేష పెడతాం అభావానికి విశేషం అభివృద్ధి విశేషం అంటే అభావ్ ఇస్ పాసిబుల్ అభావానికి విశేషం ఏంటండి అజ్ఞంది అభావో అజ్ఞలు ఇద్దరు మనుషులు ఉంటే అధ్వంస అభావానికి అధ్వయం ఏంటి ఇది అజ్జు వాళ్ళు బుద్ధిమంటారు ఈ కార్కిక్లు వీళ్ళు సందర్భంగా మాట్లాడతారు అభావం ఒక్కటే బీజాభావం అనే ఏ అభావం అభావం అభావమే అభావం నుంచి అంకురం పుడుతుంది అలాగే అలాగే ఈ జగత్ అభావం నుంచి పుడుతుంది వాట్ అని అది వాళ్ళ సిద్ధాంతం ఇది ఇది వాళ్ళ సిద్ధాంతం దాని మీద శంకరులు ఏమంటున్నారంటే సమాధానం చెప్పేస్తున్నారు అంటే సిద్ధాంత పూర్వపక్షం సిద్ధాంతం విడివిడిగా రాసినప్పుడు విడివిడిగా రాస్తారు ఒకప్పుడు రెండు కలిపి ఒకటే వాక్యంలో కట్టకట్ట రాసేస్తారు అది అది విద్యార్థులు చూసుకోవాల్సిన సమాచారం సో ప్రకాశానంద గారు నాకు ఫోన్ చేశారు రేపు వస్తున్నారు ప్రకాశానంద ఆయన ఫోన్ చేసి నేను మీకు ఫోను మనం చేయాల్సి ఉంటుంది వ్యాఖ్యానం చేసేప్పుడు లేకపోతే ఈ వాక్యం చూడండి ఇక్కడ బీజోప బీజోపమధ్యే అంకురోయమాన దృష్ట అభావాదేవ ఇది అంతవరకు పూర్వపక్షం ఆ తర్వాత సిద్ధాంతం తదపి అభ్యుపగమ విరుద్ధం తేషాం అంటే వైనాశికులకి వాళ్ళు చెప్పిన మాట ఏమిటి అభావం నుంచి అంకురం పుట్టిందని